ఏడు మొదట జగము లేక మూడు రేకుల చెట్టు తుదను కొమ్మలైదు తూగులాడి కొమ్మ కొమ్మలందు కోటికాయలుగాచే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవులందు చైతన్యముగానున్న ఓ ఆత్మ వినుము ప్రపంచము లేని సమయములో మనకు కనిపించునది ఏమీయూ లేదు చివరకు శూన్యమైన ఆకాశము కూడా లేదు అది అవ్యక్తమైన పరిశుద్ధ పరమాత్మ మాత్రము ఉండు స్థితి ఆ స్థితి ఎటువంటిదో ఎవరూ ఊహించనుగాని అంచనా వేయడముగాని యోచించడమునకుగాని సాధ్యము కాదు అట్టి అగమ్యముయైన అగోచరమైన అవ్యక్తమైన స్థితి నుండి మూడు ఆత్మలు విభజించబడినవి అవియే పరమాత్మ ఆత్మ జీవాత్మ తరువాత పుట్టినది ప్రకృతి ప్రకృతిని విభజించిచూచిన ఐదు భాగములుగా ఉన్నది దైవమునుండి పుట్టిన పంచభూతములు ఒక్కొక్కటి ఐదు భాగములుగా విభజింపబడి మొత్తము ఇరువదైదు భాగములైనవి ఆ ఇరువదైదు భాగములకు శరీరములు తయారై జీవుల నివాసయోగ్యముగా మారినవి ఎన్నో కోట్లకొలదీగల జీవరాశులకు ప్రకృతి యొక్క శరీరములే నివాసములైనవి ఏమీ కాని అవ్యక్తమునుండి మూడు భాగముల ఆత్మలు పుట్టినవి కావునా పైపద్యములో మొదట జగములేక మూడు రేకుల చెట్టు అన్నారు పరమాత్మ నుండి పంచభూతములు పుట్టినవి కావున తుదను కొమ్మలైదు తూగులాడి అన్నారు అసంఖ్యాకములైన సమస్త జీవరాశులు ప్రకృతిచే స్థూలముగా పుట్టుచున్నవి కావున ఈ పద్యములో కొమ్మకొమ్మలందు కోటికాయలు కాచే అని పెద్ద సంఖ్యను చెప్పారు ఈ పద్య సారాంశమంతయు మూడు ఆత్మల యొక్క పుట్టుదలను మరియు జగతిని కూర్చి చెప్పబడి ఉన్నదని తెలియవలెను